తర్వాత హోమంలో నీళ్లు వేసి మంట బాగా వచ్చే వస్తుంది అలాగే హోమాలు ఉన్నాయి మరి జన విజ్ఞాన వేదిక వారు ఏం చేస్తారంటే హోమం పెడతారు మంట పెట్టి దాంట్లో నీళ్లు అందరూ నీళ్లను సర్టిఫై చేసిన దాన్ని పోస్తారు మంట బాగా వస్తుంది కాబట్టి అది నా మహిమ ఏం కాదు అది ఈ విధంగా సంపన్నమవుతుంది అని చెప్పారు ఈ రకంగా తర్వాత ఈ తెలంగాణ ప్రాంతంలో బాణామతి అని క్షేత్రులు ఇటువంటి దురాచారములు అంధవిశ్వాసములు చాలా లోతుగా ఉన్నాయి మీకు సర్కార్ డిస్ట్రిక్ట్లో ఒక కోనసీమ ఈస్ట్ గోదావరిని మినహాయిస్తే మిగతా చోట్ల ఇంత లోతుగా లేదా ఆ దురాచారం వాళ్ళు ఆ దురాచారానికి ఖండిస్తూ వాళ్ళు ప్రచారం చేస్తూ మీకు ఈస్ట్ గోదావరి డిస్టిక్ట్లో భూత వైద్యులు అని కనపడతారు అది ఈస్ట్ గోదావరి లేదు మీకు కృష్ణా డిస్ట్రిక్ట్లోనూ అక్కడ భూత వైద్యులు వాళ్ళు ఉన్నారు వీరి పిచ్చి అక్కడ అంతలా లేదు అంచేతనే మీకు కన్యాశుల్కం నాటకం నాటకంలో వస్తాడు భూత వైద్యులు ఎందుకంటే కన్యాశుల్కం యొక్క స్టేజ్ ఎక్కడ ఈస్ట్ కూడా అంది అక్కడ ఇప్పటికీ కూడా మీకు భూత ఉన్నారు ఈస్ట్ కూడా అందిస్తుంది ఇప్పటికి కూడా సో సమాజంలో పెచ్చరిల్లినటువంటి అంధవిశ్వాసాలకి రియాక్షన్ జన విజ్ఞాన వేదిక ఇదంతా ఎందుకు చెప్పాను ఎందుకు చెప్పాను మర్చిపోయాను కదా సో ఇటువంటి హేతువాదులు ఏమంటారంటే దేహమే ద్రష్ట అంటారు హేతువాదులు జన హేతువాదులు ఏమంటారు దేహమే ద్రష్ట దేహమే కన్నుతో చూసింది ఎవరన్నా చూసేది దేహమై కన్నుతో చూసేది దేహమే అయితే ఉద్ధృతి చెక్ ఉద్ధృతే చెక్సు ఆ కన్ను పోయింది ఆ దేహం లేదు ఎక్కడ స్వప్నంలో ఆ కన్ను పోయింది ఆ దేహం లేదు స్వప్నంలో కానీ స్వప్నంలో మళ్ళీ అవన్నీ చూడడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ చూసింది దేహం కాదు ఆ కన్నుతో కాదు ఎందుకంటే ఆ కన్ను ఇప్పుడు కాబట్టి ఆ వెలుగు వేరే ఒకటి ఉన్నది అది ఉండబట్టే స్వప్నంలో మరో కన్నును సృష్టించుకుని ఆ కొత్త కన్నుతో ఆ వెలుగు తాను పాడైపోయిన కన్నుతో లేటని వేటని జాగ్రత్త వస్తులో ఇంతకు ముందు చూసిందో అవన్నీ మళ్ళీ ఇప్పుడు అలా దేహమే ద్రష్ట చూచేదైనట్లయితే ఆ విధంగా చూడడం అనేది సంభవమయ్యేది కాదు దృష్ట పూర్వం నపస్యే అస్తిక లోకే ప్రసిద్ధి లోకంలో ఇటువంటి ప్రసిద్ధి ఉంది ఏమని పూర్వం దృష్టం హిమవత శృంగం నేను పూర్వము హిమవత్ పర్వతం యొక్క శిఖరాన్ని చూశాను ఎప్పుడో ఆరు నెలల క్రితమో సంవత్సరం క్రితమోను అద్య అహం స్వప్నే అద్రాక్షం స్థితి ఉధృత చక్షుషా అంధులకు కూడా గురుడివారికి కూడా అంటే గురివారు అంటే కుట్టు కాదు వాళ్ళు చక్కగా కన్ను చూపుండి ఆ హిమవత్ పర్వతాలన్నీ యాత్రలు అవి చేసి వచ్చారు ఆ తర్వాత కొంతకాలానికి చూపు పోయింది కానీ ఆయన చూపు అయితే పోయింది ఆయన పొద్దున్నే లేచి ఇంట్లో వాళ్ళతో చెప్తాడో ఎవర ఎక్కడ కాఫీ ఎక్కడ పెట్టారు అంటే వాళ్ళు చేతికి ఇస్తారు ఎందుకంటే ఈయన ఆ కాఫీ తెలవతో నిన్న తెలవాల్సామన్న స్వప్నం వచ్చింది అప్పుడు నేను హిమవత్ పర్వతాల శిఖరాన్ని చూశాను అది మళ్ళీ ఇప్పుడు చూశాను అంటాడు ఓహో అలాగే నాన్నగారు వీళ్ళందరూ సంతోషించారు మరి దేహమే చూసేది అయినట్లయితే ఆ దేహము స్వప్నంలో లేదు ఆ తోటే చూడాలి అన్నట్లయితే ఆ కన్ను ఇప్పుడు పోయింది అయినా కూడా చూడడం సంభవం కాబట్టి ఆ దేహము ఆ కన్ను కంటే విలక్షణంగా ఒక వెలుగు కలదు తస్మాత్ అనుధృతే అపిచక్షుషి స్వప్న ధృపే దేహ ఇది అవగమ్యతే అక్కడ ఆ వాక్యాన్ని మీరు అర్థం చేసుకునే పద్ధతి ఎలాగంటే భాష్యం కొంచెం సూక్ష్మంగా ఉంటుంది ఇప్పుడు జాగ్రత్త అవస్థలో కళ్ళు రెండూ బాగా పనిచేస్తున్నాడు పనిచేస్తున్నాయి దేహము ఉన్నది వీడు చూస్తున్నాడు ఆ చూసేది దేహము ఆ కన్ను అవడానికి వీలు లేదు ఎందుకని స్వప్న ఆ కన్ను పోయింది ఆ తరువాతి కాలంలో ఆ కన్ను పోయింది వీడు స్వప్నంలో వీడు అంతకుముందు చూసిన శిఖరాలని వాటిని ఇప్పుడు చూస్తున్నాడు కాబట్టి చూసేది వేరే ఒకట్యి ఉండాలి ఎక్కడా స్వప్నంలో స్వప్నంలో చూసేది ఎందుకంటే ఆ దేహం లేదు ఆ కన్ను లేదు కొంత స్వప్నంలో ఆ హిమవత్సృంగాన్ని చూసింది వేరే వెలుగు అయ్యుండాలి ఓకే అయితే మీరు అనొచ్చు ఇప్పుడు స్వప్నంలో ఆ హిమవత్సృంగమును చూసిన వెలుగు వేరే అయ్యుం అయితే అవ్వ అవని కానీ వీడికి కళ్ళు బాగున్నప్పుడు వీళ్ళు యాత్ర చేసినప్పుడు ఆ హిమవత్సృంగాన్ని చూసింది మాత్రం ఆ దేహము కన్నే అని అంటారా అలా అనడానికి వీలు కాబట్టి మనం ఏమని చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు స్వప్నంలో హిమవత్సృంగాన్ని చూసినది ఆ వెలుగు అయినట్లుగా అప్పుడు అప్పుడంటే వీడి కళ్ళు బాగున్నప్పుడు వీడి దేహము యాక్టివ్గా ఉన్న జాగ్రత్త వ్యవస్థలో కూడా ఆ హిమవత్సృంగాన్ని చూసింది ఆ వెలువే తప్ప ఈ దేహము బాగున్న కన్ను మాత్రం కాదు అని తెలిసిందండి ఆ పారామీటర్స్ అలా ఉంటాయి కదా ఇప్పుడు గిన్నెలో నీళ్లు పోసి బియ్యం పోశారు అడుగున మంట పెట్టారు అన్నం ఉడికింది నీళ్ళు పోసి బియ్యం బియ్యం పోసి మంట పెట్టలేదు అన్నం ఉడకలేదు ఎందుకు ఉడకలేదు అన్నం ఉడికించే నీరే ఉడికించేస్తుంది ఎందు నీరు ఎలా ఉడికిస్తుంది నీరే ఉడికించిందైతే మంట పెట్టనప్పుడు ఉడకలేదు కదా కాబట్టి నీరు ఉడికించేది కాదు అయితే అప్పుడు కాబట్టి ఇలా నిర్ధారణ చేద్దాం ఎక్కడైతే మంటపెట్టిన సందర్భంలో అన్నం ఉడికిందో అక్కడ మాత్రం ఆ అన్నాన్ని ఉడికించింది మీరే ఇక్కడ మాత్రం మీరు అన్నాన్ని ఉడికించుటలేదు అని చెప్పచ్చా చెప్పకూడదు అలా చెప్పకూడదు ఎందుకంటే అలా చెప్తే తప్పని తెలుస్తూనే ఉందిగా కాబట్టి ఏం చెప్పాలి అక్కడ నీరు బియ్యము ఉన్నప్పుడు అన్నం ఉడికినప్పుడు ఎలా అయితే అగ్ని వల్లనే అన్నం ఉడికిందని చెప్పాల్సి ఉంటుంది ఉడికినప్పుడు కూడా నీటి వల్ల ఉడికిందని చెప్పకూడదు అగ్ని వల్ల ఉడికిందని చెప్పాలి ఎందుకని నీరుండి బియ్యం ఉన్నప్పుడు అగ్ని లేని సందర్భంలో ఉడకటం లేదు అలాగే స్వప్నంలో ఆ దేహము లేదు ఆ కన్ను లేదు అయినా చూసుకున్నాడు దాన్ని ఆ దేహము ఆ కన్ను ఉన్నప్పుడు కూడా చూచింది ఆ వెలుగే తప్ప ఆ దేహము ఆ కన్ను మాత్రం కాదు అని స్పష్టమైంది కదండి కాబట్టి ఈ చర్చంతా ఎందుకంటే మీరు గట్టిగా పట్టుకోవాలి ఒక ఒక మాటని గట్టిగా పట్టుకోవాలి ఎంత గట్టిగా పట్టుకుంటే మీరు అంత ఆ స్వరూపానికి దగ్గరికి వెళ్తారు ఏమిటంటే దేహము ఇంద్రియములు మనస్సు ఇవి చూసేవి కావు వినేవి కావు తెలుసుకునేవి కావు కానీ అలా దేహమే చూసేస్తోంది కన్నే చూసేస్తోంది చెయ్య వినేస్తోంది మనస్సే తెలుసుకుంటోంది అని అనిపిస్తుంది తప్ప వాస్తవంలో ఇవి చూసేవి కావు తెలుసుకునేవి కావు వీటి వెనుక ఒక వెలుగు ఉన్నది అలా ఇప్పుడు ఇప్పుడు మనకి మనం చూసినట్లయితే కన్నే చూస్తున్నట్టు మనస్తే తెలుసుకుంటున్నట్టు మనకు అలా అనిపిస్తోంది కదా కాబట్టి ఇవే ఇవే వెలుగు మళ్ళీ ఇంక వేరే వెలువెందుకు అని అనుకోవడదు ఎందుకంటే ఇప్పుడు అనిపించినా స్వప్నంలోనూ స్మృతిలోనూ కూడా మీకు అటువంటి అనుభవాలు కలుగుతూ ఉన్నాయి కాబట్టి అక్కడలా వేరే వెలుగు వల్లనే అనుభవాలు కలిగాయో ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అంటే జాగ్రత్త అవస్థలో కన్నే చూసేస్తోంది మనస్సు తెలిసేసుకుంటోంది అనిపించే ఇప్పుడు కూడా కూర్చేది కన్ను కాదు తెలుసుకునేది మనస్సు కాదు కూర్చున్నా తెలుసుకున్నా ఆ వెలుగు మాత్రమే అని పట్టుకోవాలి ఆ వెలుగును పట్టుకోవాలి వెలుగులు పట్టుకోవాలి తప్ప దేహాన్ని మనస్సుని పట్టుకుని బ్రైగాడకూడదు దేహాన్ని పట్టుకుని ఇదిగో పుట్టింది పోతుంది ఏమో లేదా దీనికి అరవై ఏళ్ళు వచ్చాయి డెబ్బై ఏళ్ళు వచ్చాయని అల్లరి చేయడము గడబడి చేయడము లేకపోతే మనస్సును పట్టుకునే ఓ ఇది సుఖము ఇది దుఃఖం అని దాంతో సతమతమైపోతూ ఉండడము లేదా ఆ ఇమోషన్స్ను పట్టుకుని నాకు ఆయము ఆయన వెరీ ఇమోషనల్ పర్సన్ ఈ ఇమోషన్ నాకు ఇంపార్టెంటు ఆ ఇమోషన్ నాకు ఇంపార్టెంటు అని ఇమోషన్స్ని సెంటిమెంట్స్ని కొట్టుకోవడము తెలియదు తక్కువ అసలైన దాన్ని కొట్టుకోవాలి కానీ ఎందుకు కొరగాని మారిపోతూ కూలిపోయేటువంటి దేహాన్నో నిరంతరము మారిపోతూ ఉండేటువంటి మనస్సును ఇంద్రియాలను ప్రతిని ఇవే నా స్వరూపము అని భావించుట చాలా పౌరపాటు కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే దేహము మనస్సు వాటి స్థానంలో ఉంటాయి వాటి వల్ల ఏదేదో అవుతూ ఉంటుంది అయినప్పుడు అవుతుంది లేనప్పుడు లేదు మనం వాటి మీద వాటిని పనిష్ వాటిని శిక్షించక్కర్లేదు వాటిని హాని చేయనక్కర్లేదు వాటిని హింసించనక్కర్లేదు వాటి స్థానంలో వాటిని అట్టబెట్టి వాటిని జాగ్రత్తగా పరిరక్షించుకుంటూ అవి నా కాదు అసలైన వెలుగు అవి కాదు అసలైన వెలుగు ఆత్మ చైతన్యము అని ఆ దృష్టిని పెంచుకోవాలి అది ఎలా జరుగుతుందంటే మీరు వైపు దేహము మనస్సే ఆత్మ అనే పద్ధతిలో వ్యవహారం చేస్తారు వేదాంత క్లాసుకు వచ్చినప్పుడు మాత్రము దేహము మనస్సు కాదు ఆత్మండవే అంటూ ఉంటాయి ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ ఉంటాయి సంసారంలోకి దేహమే సర్వము మనస్సే సర్వము వేదాంతా క్లాసుకు వచ్చినప్పుడు ఆత్మా ఆత్మ అక్కడ ఆ గొడుగు ఇక్కడ ఈ గొడుగు అలా పడుతూ ఉంటాయి ఈ ఆత్మన్నది మనకి దూరంగానే మిగిలిపోతుంది తప్ప అనుభవంలోకి కావాలి కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుంది ఈ దేహం అనేది ఇంచుమించు లేదా అన్న ధోరణిలో బతికేసుకున్నాం ఉంది దాని దారిని అది పోతూ ఉంటుంది అవసరమైనప్పుడు దానికి కావలసిన సేవ చేయటం లేకపుడు దాని దారిని దాన్ని విధించగలం మనస్సు కూడా అంతే ఊరికే మనస్సు సర్వము అన్నట్టుగా జీవించకూడదు మనస్సు సర్వము అంటే అర్థమేంటి ఏదైనా శుభం వచ్చిందనుకోండి ఇంక అక్కడి నుంచి జంతువులు వేసేస్తూ ఉన్నాం మైకు పెట్టేట సుఖం వచ్చేస్తే మైకి పెట్టే మైకి పెట్టేసి ఆ పాటలో వేసేస్తూ ఉంటాం ఆ పాటలో అవన్నీ కూడా చాలా సందర్భంగా ఉంటాయి కో కోటి కోటు కొండ నుంచి కోటి దుర్లుకుంటూ వస్తుందండి అంటే అదొక పాట విన్నాడు అక్కడ దాన్ని ఆ అది సాహిత్యం కో బాడే ఉంది సాహిత్యం గితివడువాడు ఎవడో కోంటే కోతి కోంటే కోటి కోటి ఉంటే కొండ కోతి కూడా దొర్లుకుంటూ వస్తుంది కోంటే కోటి ఉంటుంది కదా కొన్ని పాట దీన్ని వాడు మామూలుగా తెలుగు పాట స్టైల్లో కాకుండా దాన్ని రాక్ అండ్ పాప్ మ్యూజిక్ స్టైల్లో పాడతాడు తెలుగు పాట తెలుగు పాటకి ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీష్కి ఆ స్టైల్ పడుకు వస్తుంది తెలుక్ ఆ స్టైల్ కొనికి రాదండి ఇప్పుడు పాస్ అండ్ రాస్ మ్యూజిక్ ఎలా ఉంటుందంటే బ్రోకెన్ బ్రోకెన్ బ్రోకన్గా ఉంటుంది అలా ముఖలు ముఖలు కింద బ్రేక్ అయిపోతూ ఉంటుంది ఎందుకంటే దానికి మూలము పియానో పియానోలో ఆ నోట్స్కి కంటిన్యూటీ ఉండదు టింగ్ టంగ్ టింగ్ టింగ్ టింగ్ టింగ్ బ్రేక్ బ్రేక్ ఉంటుంది మన దగ్గర అలా కాదు మన దగ్గర బ్రేక్ ఉండదు సీ బ్రేక్ ఎక్కడైనా ఉందా సార్ నో బ్రేక్ ఇట్స్ అ కంటిన్యూస్ నోట్ ఇది అది బ్రోకెన్ నోట్స్ కాబట్టి పాప్ మ్యూజిక్ అది అలాగే రాస్ మ్యూజిక్ అది బ్రోకెన్ నోట్స్ కనుక దానికి ఆ భాషకి తగ్గట్టు తెలుగు భాషకి తగ్గట్టు కావడం రాష్ట్రానికి పాప్ మ్యూజిక్ తెలుగు భాషకి మనకి రాదు తెలుగు భాషకి హిందుస్థానీయో లేకపోతే కర్ణాటక అయితే లలిత సంగీతం వాటి బేసిస్ మీద వాటి బేసిగా కలిగినటువంటి సంగీతాన్ని మనం పెట్టుకోవాల్సి ఉంటుంది ఏదో చేస్తూ ఉంటారు ఇది ఆశ్చర్యపడ్డం తప్ప మనం ఏం చేయగలం కాబట్టి సుఖం వచ్చిందంటే అలాంటి క్యాసెట్ అది పెట్టేసి ఊళ్ళో పడమీ దుళ్ళ కొట్టడం అదే పెడుతూ ఉంటారు కదా ఇవ్వకుండా మనం పాఠం చెప్పుకోవడానికి కూడా వీళ్ళకుండా క్యాసెట్ ఒక క్యాసెట్ పడేసి వాళ్ళ వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు వాళ్ళకైతే అసలు పట్టించుకోరు అదంతా మనం వింటూ అలాగే దుఃఖం వచ్చిందనుకోండి దుఃఖం వస్తే వాడు ఎవడో పోయాడు అనుకోండి ఆ శవాన్ని తీసుకెళ్ళి మధ్యలో పెట్టి ధర్నా అన్నాం అది శవంతో ధర్నా తీసేసాం శవరాజకీయాలు చేసేస్తాం అది పోయిన గురించి నీకు ప్రేమ ఉంటే ఆ దేహాన్ని తీసుకెళ్లి జాగ్రత్తగా క్రిమేష్ణం ఏదో ఆ కర్మ ఏదో చేసి ఇంట్లో కూర్చొని దుఃఖిస్తూ ఉండాలి కానీ అదంతా పక్కన పెట్టేసి ఆ శవాన్ని తీసుకొచ్చి రోడ్డు మీ నరేంద్ర మోడీ ఇప్పుడు రిప్లై ఇవ్వాలన్నాం నరేంద్ర మోడీ ఆయన హీసు అని ఈ రకంగా శవరాజకీయాలను చేస్తూ ఉంటారు సో ఇదంతా కూడా దుఃఖం వస్తే పట్టడానికి లేదు సుఖం వస్తే పట్టడానికి అలా బ్రతకూడదు సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి సుఖం వస్తుంది దుఃఖం వస్తుంది సుఖం వచ్చినప్పుడు సంతోషం దుఃఖం వచ్చినప్పుడు సహించడం అది కొంచెం ఆ గ్యాప్ పెట్టుకోవడం ఈ సుఖము ఈ దుఃఖము ఇవి మనస్సులో ఉంటాయి మనస్వరూపం వెలుగు అని గట్టిగా ఆ వెలుగుని పట్టుకుని మనం ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అని స్వప్నం గురించి చెప్పిన తర్వాత స్మృతి గురించి కూడా చెప్తున్నారు తమృత స్వప్నాల్లో చెప్పిన పైన చెప్పినటువంటి విస్తృతమైన వివరణ ఏది కలదో అదే స్మృతికి కూడా సంబంధ చెందుతుంది స్మృతి కూడా అలాగే మీరు వర్క్అవుట్ చేసుకోవాలి ఎలాగా పదేళ్ల క్రితం ఏ దేహంతో ఏ కన్నుతో చూశారో ఆ దేహము లేదు ఆ కన్ను లేదు ఇప్పుడు కానీ ఆ స్మృతి మాత్రం అలాగే ఉంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు కూడా ఆ విధంగా మీరు దర్శించగలుగుతున్నారు కనుక తెలుసుకోగలుగుతున్నారు కనుక ఆ దేహము ఆ కన్ను లేకున్నా ఇప్పుడు అదేవిధంగా మీరు స్మరిస్తున్నారు కనుక ఆ దేహము ఆ కన్ను కంటే విలక్షణమైన వెలుగుతో ఇప్పుడు స్మరిస్తున్నారు కనుక అప్పుడు కూడా ఆ దేహము ఆ కన్ను ఉన్నప్పుడు కూడా మీరు స్మరించినది తెలుసుకున్నది ఆ వెలుగుతో తప్ప ఈ దేహము కన్నుతో మాత్రం కాదు అని ఆర్గ్యుమెంట్ అలాగే పెట్టుకోవాల్సి ద్రష్టృస్మర్త ఏకే సహ ఏ ద్రష్ట సహా ఏ స్మర్త ఏమండి చించేది దేహము స్మరించేది ఆత్మ అన్నారు అనుకోండి అది ఎలా గుర్తుంది ఇప్పుడు యాభై ఏళ్ల క్రితం ఒకదాన్ని చూచింది దేహము దేహం చూచింది చూచేది దేహము అని మీరు చెప్పారనుకోండి ఇప్పుడు ఆ దేహమే స్మరిస్తోంది అని చెప్పాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు ఆ దేహం లేదుగా ఇప్పుడు ఆ దేహం లేదుగా కాబట్టి ఇప్పుడు స్మరించేది దేహము కంటే భిన్నమైనది మరి ఒక తత్వము చూచే తత్వము దేహము స్మరించే తత్వము మరి ఒకటి అని అలా చెప్పచ్చా ఏది చూస్తోందో అదే స్మరిస్తోంది దేహము స్మరిస్తోందా లేదుగా ఎందుకంటే ఆ దేహం లేదుగా ఉంటేగా స్మరించడానికి దేహము కాదు అంటే అర్థం చూసింది కూడా దేహము కాదు సో ద్రష్టృస్మర్త్రోహ ఏకత్వేసతి ఎవళ్ళు చూస్తారో వాళ్ళే స్మరిస్తారు ఏది చూస్తుందో అదే స్మరిస్తుంది కాబట్టి యహ ఏవ ద్రష్ట సహా ఏవ స్మర్త యాభై ఏళ్ల క్రితం చూసింది ఏదో ఇప్పుడు స్మరించేది కూడా అదే అవ్వాలి ఇప్పుడు స్మరించేది ఆ దేహమా కాదు ఆ దేహం వెనుక వెలుగుండే వల్ల ఇప్పుడు స్మరణము సంభవం అంటే అప్పుడు చూసింది కూడా ఆ వెలుగే తప్ప ఆ దేహం మాత్రం కాదు యదా తేవంతిమీలి ృష్ట పూర్వం యద్రూపం తద్వదే పశ్యక్కడేముంది యదా తా ఉంటే విడదీస్తే ప్రతి అవుతుంది కాదు అది విడదీస్తే తే ఉంటుంది సంస్కృతంలో తాత అంతా ఏముండదు అయ్యో తాత అంతా ఏమి ఉండదు దాన్ని బ్రేక్ చేసినప్పుడు తేవుతుంది కాబట్టి మీరు ఏమనాలి త ఏవం అని అక్కడ త ఏవం అని ఉందండి అక్కడ త ఏవం ఉందని చెప్పాలి త అని ఉందని త ఏవం అనుంది అని చెప్తూ ఉండాలి లేకపోతే తే అనుంది అని చెప్పాలి అదే కానీ పోల్ నేను ఏమనుకోకండి ఏదో కొద్దిగా కోప్పడాలని అనిపించి అలా కోప్పను ఓకే అక్కడ తా కాదు పుస్తకంలో చా ఉంది తా అది ప్రింటింగ్ మిస్టేక్ అది డి పుస్తకంలో కరెక్ట్గా ఉంది కాబట్టి తాని చా కింద మార్చుకోండి తాని చా పెట్టుకోండి యా తా వర్కౌట్ కాదు చా చా ఉందని చెప్పచ్చు చా చాయే చా ఇస్ వారీ అన్నాం యదా చా ఏం తదా నిమీలిక్ష అవి స్మరణ దృష్టపూర్వం యద్రూపం దృష్టవదేవ పశ్యతి స్వప్నము స్మృతి చెప్పి ఇంకొకటి చెప్తున్నారు దీన్ని నెక్స్ట్ క్లాస్ లో ఫైన్ చేసి చేద్దాము అయినా ఈ వాక్యం ఒకటి చెప్తా స్వప్నము స్మృతి చెప్పి ఇంకొకటి కూడా చెప్తున్నారు ఏంటంటే వీడు క్యా అండ్ ఆల్సో యథా ఎప్పుడైతే ఒక మనిషిని చూశాడు వాడి మనస్సుకి నచ్చిన మనిషిని స్త్రీనో ప్రియురాళ్ళనో ప్రియురాలు చూశాడనుకోండి ఆమె వెళ్ళిపోయింది రైల్లో ఆమె టాటా చెప్పేసి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే వాడు కూర్చొని కళ్ళు మూసుకుని మళ్ళీ ఆమెనే దర్శించాడు కావండి ఇప్పుడు అటువంటి సందర్భంలో ఆమెనే సరిగ్గా ఆమెనే మళ్ళీ దర్శిస్తున్నాడు కళ్ళు మూసుకునే దర్శిస్తున్నాడు అంటే ఏ కళ్ళతో ఆమెను చూశాడో ఆ కళ్ళీకే లేవు ఇప్పుడు మూసుకుని ఉన్నాడు కదండి కాబట్టి ఆమె ఉన్నప్పుడు కళ్ళతో ఆమెను చూశాడు ఆమె వెళ్ళిపోయినప్పుడు మాత్రం కళ్ళు మూసుకుని ఇంకో దాంతో ఆమెను చూశాడు అని చెప్పడం కరెక్ట్ అవుతుందా కరెక్ట్ అవుతుంది కరెక్ట్ ఏమని చెప్పాల్సి ఉంటుంది ఆమె వెళ్ళిపోయిన తర్వాత కూడా కళ్ళను మూసుకుని కూడా ఆమెనే చూశాడు కనుక ఇప్పుడు ఆ కళ్ళు మూసుకుని మోయబడి ఉన్నాయి కనుక ఆ కళతో చూస్తున్నాడు అనే మాట అర్థం లేని మాట కనుక ఆ కళ వెనుక వెలుగుతోటి ఇప్పుడు కళ్ళు మూసుకుని ఆయన ఆమెను చూస్తున్నాడు అని చెప్పారా లేదా అలా చెప్పినప్పుడు ఆమె ఉండగా కళ్ళు తెరిచి ఆమెని చూసినప్పుడు మాత్రం కళతో చూసాడేమో ఎలా చెప్తానండి అప్పుడు కూడా మీరేం చెప్పాలి ఆమె ఎదురకుండా ఉండి ఈయన కళ్ళు తెరిచి ఆమెను చూస్తున్నప్పుడు కూడా ఊరికే వాతావరణ శక్తి ఎలా పైపైనా కళ్ళతో చూస్తున్నట్టు అనిపించినా ఆ కళ వెనుక ఉండే వెలుగు ఏ వెలుగుతో అయితే కళ్ళు మూసుకుని కూడా ఆమెను చూస్తున్నాడో ఆ వెలుగుతో ఆమెని చూచినాడు అని చెప్పక తప్ప కాబట్టి కన్నే అంటే అది కూడా మెమరీ వచ్చింది అంటే మెమరీ దృష్టాంతం ఏంటంటే నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు ఇచ్చాను ఇక్కడ నలభై వేలు యాభై వేలు కాదు అప్పటికప్పుడు అప్పటికప్పుడు దృష్టాంతం అది కూడా మెమరీయే అప్పటికప్పుడు కూడా అప్పటికప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అదే దేహం ఉన్నది అదే కన్ను ఉందని అంటారు కదా అప్పటికప్పుడు స్వప్నంలో ఆ దేహం లేదా కన్ను లేదు యాభై ఏళ్ళ క్రితం ఆ దేహం లేదా కన్ను లేదు అప్పటికప్పుడు కాళ్ళు అదే దేహం ఉంది అదే కన్ను ఉంది అంటే అప్పుడు కూడా ఆ దేహము ఆ కన్ను చూసేవి కావు ఎందుకంటే కళ్ళు మూసుకుని ఆవిని చూస్తున్నాడు కనుక కనుక కళ్ళ వెనుక ఉండే వెలుగే ఎప్పుడు చూసినా అదే వెలుగు ఆ వెలుగే ఆత్మ అది ఏ మనస్వరూపము మళ్ళీ కంటిన్యూ చేద్దాం బుధవారం క్లాసు ఉంది కదా అప్పుడు దీన్ని కంటిన్యూ చేద్దాం ఓం పూర్ణ నమదం పూర్ణ